నూట అరవై రెండవ కీర్తన ఒకరికొకరు ఒడ్డుదప్పులనే పకపకా నవ్వు పచరించేరు కొట్టి నుట్లదే గోవిందుడంతలో తిట్టేరు గోపసతి సతీమణులు పట్టీ జన్నులట్టే పై గోవిందుడు మెట్టెల పాదాల మెట్టేరింతులు వార వట్టి పాలు వంచి గోవిందుడూ గోర గీరేరదే గొల్లెతలు చీరలంటీ నట్టే చెంది గోవిందుడు మేరతో గొప్పు వంచి మించేరింతులు కెలసి వెన్నారగించి గోవిందుడు తొలగ దోసేరు దొడ్డివారు కలసెను శ్రీవేంకటాద్రి గోవిందుడు అలమేరు మరి నంగనలు